స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వ చి మంత్రానికి వందాలేసయ్య అబ్రాహా యాకోబ్ ల దేవ నా పరిశుద్ర నా ఏసయానికి వందాలి ప్రభా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఇక నూతన దినాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు వందాలేసయ్య కృతజ్ఞతలు ప్రభావ నీకే శుతులు స్తోత్రం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే సమర్పించుకుంటున్నామైనా హలలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంకుల ఆ కలవరిశీల్లోనైనా మా పాపంలో మీరు మా శాపంలో మా రోగంలో మీరు వ్యసంలో మీరు భరించినారు ప్రభా మాకు బదులుగా మరణించి మనం రక్షించుకొని పాప జీతని బలపరిచి ప్రభావ బయటికి తీసుకొచ్చి ఆయన నిత్య జీవానికి మమ్మల్ని వారసులు చేసిన దేవుడు నీకు అన్నాడు ప్రభా నీకే కృతజ్ఞతలు తీర్చుకోవడం ప్రభావం రక్షించకపోతే మేము నరకానికి పోయేవాళ్ళం ప్రభావ ఆ నిత్య నరకం నుంచి ఆ నిత్యగ్గరించి మమ్మల్ని నీకు వందా మీ బిడ్డలుగా తయారు నీకు వందా ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజ్జలు పెట్టిన ఇక ప్రభా దినం ప్రభావ మమ్మల్ని కాపాడుకున్నందుకని నీకు వందలు ఇస్తాయా నీకే స్తోత్రం ప్రతి దశలో మీరు మాకు కాపాడుతూ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మీ ఆదరణ మీ సమాధానము మీ శక్తిని మాకు అనుగరించి నటిస్తున్న విధానం బట్టి నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటాం అయినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఘనత మహిమ నీకే సమర్పించుకున్నాం ప్రభావ ఈ ఉదయం కాలశ్లో ప్రభా మీ సన్ని కోసం మీరు మాతను మాట్లాడండి మా జీవితాలు సరిజని ప్రభావ మా హృదయాలు సరిజను ప్రభావ మీకు సరళత సంపూర్ణ పక్షులతో జీవించేలాగా మీరు సహాయపడండి ఇలాంటి మనసులు హృదయం మాకు అనుగ్రహించడం మీ ప్రేమ కనికరం ప్రార్థిస్తాం నేను వాకిందారు మాట్లాడిన పాటలదారు మహిం పొందండి తాను త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభా ఈ మీటింగ్ అంతట్లో ప్రభావే ఆధిపత్యం నుంచి నడిపించి మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి వాకిందారు మీరు మాట్లాడి ఈ మీడియా వాక్యం ఈ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఆశ్రవదించి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుధర్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి పోయసు నిన్నే ఆరాధి తూను త్రే నిన్నే ఆరాధితూను పోయేసు ఆరాధితూను నా తండ్రి నిన్నే ఆరాధింతూను ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ీవే చాలయ్యా ని దీవెన చాలయ్యా నీవే చాలయ్యా ని దీవెన చాలయ్యా ఓయసు నిన్న ఆరాధితు నా తండ్రి నిన్నే ఆరాధీతును ఓసూ నిన్నే ఆరాధీతును నా తండ్రి నిన్నే ఆరాధీతును ఎప్పుడు వస్తావు మీరాక వీక్షణము ఎప్పుడు వస్తావు మీరాకడ వీక్షణము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము ఓ నిన్నే ఆరాధించును నా తండ్రి నిన్నే ఆరాధించును ఓసు ఆరాధితులు నా తండ్రి నిన్నే ఆరాధితులు నీవయ్యా సమస్తం నీవయ్యాం నీవయ్యా సమస్తం నీవయ్యాగం నీవయ్యా జీవం నీవయ మార్గం నీవయ్యా జీవం నీవయ్యాన్ నిధి నో ఓ సో నిదు చూదు ప్రభా పరుశుల దేవానికి మనతో నిన్నీ ఒకరి చూద్దాం ప్రభా ఈ రోజు మాకు ఈ దిన ప్రభా నిత్మ శక్తి పరిశుభాత్మించేయండి నాది అంచండి వాక్యం రంచండి పరుశుడు జీవితం కలగ ఈ లోకం ప్రభా హేవా మనతో ప్రభ మనతో ఎంత నరకం సిద్ధపడుతుంది మనం ఏమైతే వివేచంగా సిద్ధపడుతుంది ప్రభా కానీ ఎవరికం పోతుంది ఈ లోకం శిష్యంగా సువార్గా చెప్పాలా మీరే మాకు సహాయం చేయండి మా అందరూ సహాయం చేయండి పరిశుభ్రతం పరిశుభాత్మకాలి పరిశుభాత్మని సరస్వతి మార్గం చేసాం అలాగే ఈ వాక్యం సత్యం గ్రహించగల ఉదయం కలిగించేయండి మీ తరం పరిశుభాత్మ నడిపి అలాగే మీరు తరవేస్తే ప్రభాగా భయంకర జలలో మా విమోచన దగ్గర చేస్తూ ప్రభా మీరే వాక్యం మీద మాట్లాడి వాక్యం మీరు సత్యం గ్రహించగల తనలోకి తన వాళ్ళు జ్ఞానం చేయమని పరిశుభాత్మని ఈ లోకంలో చాలా పరిస్థితి జీవించాలా భయం జీవించాలా మీకోసం జీవిస్తాను సాధించమని సమీన్ చాప్టర్ ఓకే రోమా ఫస్ట్ నుంచి ఒక ఫైవ్ వర్క్టర్ లేదా ట్వెల్వ్ చాప్టర్ ఫస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ వర్క్ కాబట్టి సోదరులరా పరిశుద్ధములు దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యముని బట్టి మిమ్మల్ని బహుమాను కొనున్నాను కాబట్టి సోదరులరా అంటే రక్షణ పొందు అంటే రోమ సంఘానికి చెప్తున్నాడు సహోదరు అంటే మనవి మన సహోదరులు చెప్పాలా అంటే ఈ పౌరుడు ఆత్మలో సంపూర్ణ ఎదిగిన వ్యక్తి పౌరుడు సంపూర్ణ దేవుడు అయిన సత్యాన్ని తీర్మానం చేసుకొని ఒకటే వెలుగు చేసుకుని ఏం చేస్తాడు ప్రభు కోసం నేను అంతగా నేను సమర్పించి ఆయన సేవలో ఆయన నేర్పించింది ప్రభు ఏమేమి బయలుపరుచినా అక్కడ రోమ చెప్తున్నాడు అక్కడ మొదల సహోద సహోదరాలంటే రక్షణ పొందిన ఇంకేమంటారు ప్రభు పరిశుద్ధి మన పరిశుద్ధి ప్రేమించారా ఈ లోకం అప్రీత జూడింది అండ్ ఈ లోకం అంతా పూర్తిగా దుష్టతరంతో కలిగి ఉంది అనలియ లోకంలో ఏముంది నేత్రాశ జీవకుటుంబం గణం మన యువన్ పత్రిక రాయబడింది అనవ్య కాబట్టి దేవునికి అంకులు పరిశుద్ధంగా మీ శరీరము ఏమంటూ సుజంగా యాగంగా మీ శరీరంలో సమర్పించుకోండి సమర్పించుకోండి మీరు సమర్పించుకోండి అనలియా మీ శరం మీ పరిశుద్ధం ఉండాలా మీ సమస్తం మీరు పరిశుద్ధం ఉండాలని అక్కడ దేవుని వాక్యం వ్యతిరేకిస్తున్నాడు ఎందుకంటే అనలియ ఆ పరిశుద్ధం లేకుండా దేవుని మనం సంతోష పెట్టడం అనలియ చెప్పండి హనుమంటుడు ఇస్తూ ఉంటే మీరేమి ఇచ్చు ఉంటే మీ దేవునికి ఇష్టగురుగా ఉంటారని అక్కడ మన రోహ సంఘానికి చెప్తున్నాం అసలు ఈ కాలంలో భయంకర పం ఉంది దేవుని బిల్డర్ సత్యం సంఘం ఉన్నారు దుష్ ఆఫర్గా వేస్తున్నారు కానీ లోక మంత్రండి మంచి జీవిస్తానా మంచి ఇచ్చిస్తానా కానీ పరిశుద్ధులకు చెప్తలేరు మన ప్రభు పరిశుద్ధు ఉన్నారు ఆ కలవరి ఏం చేసినారు మళ్ళించి మూడో తిరిగేసి మనకి దేని అలా మూడో నుంచి తిరిగి వేసిన బాస్ అంటే ఏంటి ఆత్మజీతం ఇది బొందేసి నూతన జీవితం అంటే పరిస్థితి అందరి కోసం దేవుడిలో కలసి ఉందో ఒకసారి మన నుంచి అందరి కోసం మూడోది తిరిగి ఆ పరిస్థితుల్లో ఆత్మస్వరూపంగా మార్చడానికి బులోకలు వచ్చాడు ఏమంటుడు బట్టి అలాంటి దేవుని వాచనంటే దేవుని ప్రేమ బట్టి మీరు దక్కు మారుకుంటారు మీ రక్షణ పొందిన మీ దేవుని బిడ్డలు కలగా మీరేం చేయాలా పక్షులతో జీవించాలా సంపూర్ణ సెలిండర్ అయిపోవాలా అని అక్కడ బాత్రూమ్ మా పౌరుల భక్తులు వాళ్ళకి చెప్తున్నాం మనం ఇట్లా చెప్పాలా అలాగే ఏమన్నా రక్షణ పొందిన చెప్పాలా ఏమన్నా ఉంటే చెప్పాలా మనం జీవితాను ఇటీ సేవ ఏమంటారు ఇటీ సేవ పసుపు సేవ చేయాలా ఉత్తమైనది మంచి అంటారు మీరు ఈ లోక మరి మంతరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మిగుత వలన రూపాయి మళ్ళా ఒక్కొక్క సెంటెన్స్ మళ్ళీ ఇంకొక సెంటర్ చూస్తే మనకి మన తిరగతి కదా చూస్తే మర్యాదను ఈ లోకం మర్యాద ఆశ గట్టించిపోతుంది అంటే లోకం మర్యాద మీరు అనుసరించము ఉత్తమ మంచిది మర్యాదం చేస్తుంది ఉత్తముని మోచుకుంది కదా దేవుని పాద దగ్గర ఉత్తమం చూస్తుంది మాత ఏం చేస్తుంది ఈ లోకం మర్యాద ఉంది ఏం తినదు ఏం తాగదు లోకంలో ఉంది అంటే రెండు కలక్షల గుంపు చూస్తాం ప్రభుత్వం ఇంటిలో పోయి సేవ చేస్తుంది ఏమి కదా ఉత్తమ్ నేర్చుకుంది పాద దగ్గర కూర్చుకొని మాస ఏం చేస్తుంది ఈ లోకం శరీరంగా ఉంది ఓ అనుకూలంగా ప్రభు అను సంపూర్ణము సంపూర్ణమన్నా దేవుని చిత్రం మీద పరీక్షించి దేవుని చిత్రం పరీక్షించాలా మీరు దేవుని చిత్రం ఏముందో మీరు పరీక్షించాలా అలా పరీక్షించే మీరు నడవలేరు ఈ దేవుడు మనకి మనకి ఇచ్చిన ఈ పరిశుద్ధ గంధం పరీక్షించాలా అని ఇంకా మీ మనస్సు నూతన రూపాంతరం పొందుడి అలా ప్రభుత్వం రూపొంది మత్స్ వార్త సమించాడు కదా శిశులపై నేర్పించం పొందాడు అక్కడ అలభ్యా అంటే నూతన పరుచు రూపాంతరపు అనే పరచు యొక్క రూపం మీలో పరశుద సమస్తం మీలో రావాలా అని చెప్తా రూపాంతరం పొందుడి అని చెప్తాడు కన్న కొనకి దాని కంటే ఎక్కువగా ఎంచుకొనక చదవాల దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరి పరిమాణము ప్రకారము దాని స్వాస్థుద్ధి గలవాడని మగుటకైకరణ ఎంచుకున్న వలన నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి నీలో నుండా ప్రతి మానితో చెప్పుడు ప్రతితో చెప్పిన నాకు ఏం కృప అనుగ్రహించేం చెప్పిన కృప చెన్నాను అంటే మీరు ఇచ్చికి సేవ చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటారు దేవునికి ఇష్టం ఉంటాను ఇక్కడ పౌరు చెప్తుంది ఫోర్త్ వస్తా ఫోర్ ఫోర్త్ ఫైవ్ వరకు కదా ఫోర్త్ చదువుతున్నా ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉంది ఈ అవయవలన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు అలాగే అనేకలమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొర ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవై తిన్నాము అలా చెప్తున్నా చిన్న పిల్లలు చెప్తాము మన ఆయిల్ ఎక్కువ పని చేస్తే ఒకడే కానీ మనం క్రీస్తు ఆయిల్ ఉన్నాయో మనకు అనుగ్రహంతో పడిన కృప చెప్తున్నా వేరు వేరే కృపావరములున్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చెనా ప్రవచిస్తాము పరిచర్య అయితే బోధించు వాడైతేటలో హెచ్చరించుటలోను పల్లి కలిగి కలిగిడు శుద్ధ విలుస్తుతూను శుద్ధమంచి మందితోను పై పై విచారంగా చేయడు జాగ్రత్తతోను కరుణించు సంతోషంతో పని జరిగింపాలను వాళ్ళను అలా అవి జాగ్రత్తలో కరుణించి పని జరిగించే వాళ్ళను అలాగే దేవులు ఆగిపోవడానికి పాలు పడ అలా క్రైస్త జీవనది ఒకటే చెప్పాలి ఆగిపోయింది కానీ అందరు శిష్యులైపోతే ఇది వరకు ఏమి స్వార్థ తీవ్రం పోవాలా కానీ అందరు సేవకులుగా వాళ్ళ చిన్నోరు పెద్దర ఉంది ప్రతి కుటుంబం దేవుని సేవ చేయాలా అది ఈ అంతకాలంలో జరగాల అందుమంటే దేవుడు అక్కడ దగ్గర ఉంది కనుక స్వార్థ తీవల పోతే ఈ స్వార్థ వాళ్ళను అలా తెలియని వాళ్ళు చూసి రక్షణ ఇచ్చి అలా చాలా దగ్గర చేసుకుని వాళ్ళకి కరణించి ఇస్తారు మోహల్ ఈ బాధ్యత నీ మీద నా మీద మోయపడిన మనం నమ్మకంగా ఆ మన ప్రభు గృహాని యోగం నమ్మకంగా ఆయన మీద పని చేస్తుండే దేవుడు ఏం చేస్తే ముందుగా మనకు నలిపించి వాడుకుంటాడు అంతే ఈ క్రైస్త సంఘం చెప్తున్నాడు ఇటీవల సేవ ఇటీ సేవ లేదేమో అక్కడ చెప్తున్నాడు కానీ ఆ రోజు దోమ ఈ వచ్చిన వాక్యం ద్వారా మన మనతో మాట్లాడుతుంది ఈ జనరేషన్ మనం ఇటీ సేవ చేయాలా అని జరిగించిపోవాలా అలాగే మన పని చేసుకునే పని భావాలను చూడాలా అలా చూస్తే దేవుడు తగిన తని ఏం చేస్తాం రాస్రాలు బయలుపరిచి నెరవేర్చుకున్నాడు దేవుడు చిన్న వాక్యం తీసుకోలేదు ఎంతో బోధించే బోధించటం హెచ్చరించే వాళ్ళు హెచ్చరించటం అందరినీ కరణించాలి సంతోషంతో పని జరిగించాలి ప్రభుత్వం శక్తి సహాయం తెలవక నచ్చింది ఇంకా ముందు కొంత గొప్ప భాగ్యంతో సిద్ధ ఉంటాం నుంచి మీరు అక్కడ జీవితం మీరు మాట్లాడండి సోమరు సోమరించి మాట్లాడండి నడిపించి <laughs> నేర్పించి మీ ఇద్దరు మీరు నేను గట్టిగా నేర్చుకునే నేర్చాను తెలుసు కానీ నా ప్రార్థన మీరు వినిస్తారు కొంచెం నేను ప్రార్థన మీరు నేర్చుకోవాలి నాకు ఇంత సంతోషంగా నేను మీరు సంతోషంగా స్థిరపరిచని సేవ జరగాల కోత ఉంది అలది కో ప్రాంతీయ జనాల ప్రభావిక ఆయన సేవలు ఇవ్వాలా అలది అనాది అని శృతం విశిష్ట నాకు ఇవాన్నిస్తుంది ఈ దీని మాకు ఇచ్చిన నూతన విషయకు నూతన జ్ఞానం తెచ్చు వాకి సంపూర్ణ స్వరూపం నీ యొక్క పరశుధామాలు కలగాల ఈశ్వరా మందిరా కలగాల దేవారు అక్కడ సమీపించింది నాకు సూతం చేస్తాం ఇంత బిడ్డ ప్రభా రాలే వాళ్ళ కుటుంబం క్లానం తెచ్చు వాళ్ళు వీటిని విజేత చూపించాలా తన పని కదా ఇతర పని మీరు శుద్ధాపర జరిగించి సేవ జరిగించింది సూత్రం పాశుద్ధి గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల తండ్రి నీకు ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా కృపల్లో మమ్మల్ని భద్రపరుచున్నారు మమ్మల్ని సర్జీలుగా పెట్టున్నారని నీకు వన్నాలేసాయా ఇక దినం ప్రభా మీరు మాతో మాట్లాడన ప్రభా నీకు అన్నా మేము సజీవ యాగంగా సంపూర్ణ మీరు సమర్పించుకోని నిష్వార్త ప్రకటించాలా ఏసు ప్రభా సమర్పించుకునే జీవితం లేకుంటే మీ కొరత మేము సేవ చేయలేము ప్రభా సంపూర్ణంగా ప్రభావ మమ్మల్ని మీరు సమర్పించుకోవాలా ప్రభా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం దృష్టికు మరీ జాగ్రత్త పడి జీవించాలా ఇక సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభా అనేకులు ప్రభావ తన్ని పోగొట్టుకునే టైం ప్రభావ విశ్వాసం పరీక్షించబడే టైం ప్రభా నైనా ఏసు ప్రభా భయం శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా మీరు ఇచ్చిన రక్షణ చివరి వరకు ప్రభావరకు మేము రక్షణ ప్రణాళికలు జీవించాలా అనేకులు ప్రభావ మీ చెంత మీ నడిపించాలా ప్రభావ చీఖర శక్తులు అందకార దుష్ట శక్తులని ప్రభావించి పనిచేస్తున్న ప్రభావ వాటిని గర్తించుకొని ప్రార్థిస్తూ వాటి అన్నింటి మీద మాకు విజయం అనుగరించండి ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో మేము ముందుకు పోవాలా ఎంతో మంది ప్రభావ సైతాన్ని బంధకాలలో పడి ఉన్నారు ప్రభావి అందరూ విడిపించాలా ప్రభా ఓ ప్రభా మా ద్వారా మీరు విడిపిస్తారని మీరు మాతో మాట్లాడిన ప్రభావానికి వందలేసయ మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా అతని వరాలు బీల్ కిప్స్ మాకు అనుగ్రహించి మన పొందుకొని ప్రభావ ఓ ప్రభా మీరు ప్రభావం నడిపిస్తున్నారు ప్రభావీకు వందాలి ఆ రీతిగా మీరు కార్యలు చేసినారు ప్రభానికి వందాలే సయ్యా ఓ ప్రభావ ఎన్నో స్వస్థలు మీరు మా సేవ చేసే జరిగించినారు ప్రభానికి వందాలి ప్రభావ అక్కడ వరాలు మీరు మాకు అనుగ్రహించాలని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నీకు వందనాలు ప్రభావం థ్యాంక్ యూ ప్రవేశారు ప్రభా నీకు వందనాలు వివేచన వరం ఇచ్చా నీకు వందనాల ప్రభావత వరం ఇచ్చా నీకు వందనాల ప్రభా సనత మహిమ నీకే కలుగును కాక హాలూ నా ప్రభా నా తండ్రి నీకు వందలు ప్రభా నా తండ్రి ఇష్టప్రభ చీకటి కాలం ప్రభా శమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా మీకు వెలుగు ప్రకాశిస్తూనే ఉంది ప్రభా అనేకులు ప్రభా చీకట్లో ఉన్న ప్రభావ వెలుగును చూడలేని ఉన్నారు ప్రభావ ఎందుకంటే చీకటి క్రియలో వాళ్ళు పాల్గొంటున్నారు ప్రభా సైతాన్ని బంధకాల పట్టుబడుతున్నారు అలాంటి ప్రాంతాల్లో వెళ్లి ప్రభా మీ సువార్తమే ప్రకటించాలా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్న ప్రభా ఎవరు మమ్మల్ని విడిపించగలరని ప్రభావ కానీ ప్రభా ఒక విషయం మీరు మాతో మాట్లాడినారు ప్రభా అనేక ఆత్మల ప్రాభాన్ని శరీరం తీసుకొని రావాల ఆత్మలతో మేము మాట్లాడాలా ప్రభావ ఆ జీవంతో మేం మాట్లాడాలా ప్రభా హేతు ప్రభు నిజమైన అంగీకరించాలని మేం మాట్లాడాలా ప్రభా నా దేవ మీరు అలాంటి అభిషేకాన్ని మీరు మాకు అందరికి ఇచ్చిన నీకు వందలా ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మీకు అభిషేకాన్ని మీ మహిమడతో మేము వాడుకోవాలా ప్రభా ప్రతి దశలని మహిమపరచాలా మీకు అంగీకారంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా మేము జీవించాలా ప్రభా మీలాంటి మనసు మీలాంటి హృదయం కలిగి మే జీవించాలా నా ప్రభా యొక్క వ్యాక్సిన్తో ప్రభుత్వంతో భయంకరంగా మనుషులను జబర్దస్తి చేసి ప్రవహిస్తున్నారు ప్రభావ ప్రభావ ఒకవేళ అలాంటిది ఎదురైతే ప్రభావీ మా బాడీలోకి వెళ్తే నూట కావాలా ఈ రెండు రూపంగా బయటికి రావాలా ఈ అవయవాలు ప్రభావం ముట్టకుండా ప్రభావం ఆజ్ఞాపించమని ప్రార్థిస్తాం అట్లా ప్రార్థన చేయాలో మాకు ఆ ధ్యానం ఇచ్చినా ఉన్నాం ప్రభావం జీజస్ థ్యాంక్ యూ లేదు ప్రభావ మీ అభిషేకం మేము పొందుకోవాలి పశురాత్మకోసం ప్రేమ కనిపెట్టుకొని లో ప్రభా దారాగా మేము పొందుకోవాలా ప్రభా ఆయన ఆత్మ ప్రపంచంలో మేము అడుగు పెట్టాలి ఆత్మీయ ప్రపంచం మేము అడుగుబెట్కపోతే ఈ స్పిరిచువల్ వరల్డ్ లో ఆత్మను మీరు వివేచించమన్నారు వివేచించే వరాన్ని మీరు మాకు అనుగరించన్నారు నీకు అన్నాను ప్రభా నాది అలాంటి స్థితికి ఆత్మలు మీరు కంపుని ఎదిగి ప్రభా మీ సేవ చేయ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావామైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా మేము భయపడుకునే విశ్వాసంతో మేము ముందు పోవాలా విష్ణుడు ప్రభు భయం కూడా పనిచేస్తున్నాం ప్రభావ వాడు మమ్మల్ని ఏం చేయలేక కుటుంబాల మీద పడుతున్నారు ఓ ప్రభావం గర్దించమని ప్రాధిష్టమైన వాటన్నిటి మీద మాకు విజయం ఇచ్చినా నీకు అన్నవాడు ఎంత పనిచేసినా గానీ ప్రభావ విజయం మీరు మాకు అనుగ్రహించి జయించే శక్తి మీరు మాకు అనుగ్రహించినారు శత్రు మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా ఎన్నో ఆటంకాలు పెడుతున్నారు ప్రభావ మీరు సువార్త ప్రకటించలేకుండా ఓ ప్రభా అండి మీరే సహాయపడమని ప్రధిష్టం నడిపింపు మాకు అనుగ్రహించి ఓ గొప్ప జనం అంతా ప్రభావ సత్యంలోకి రావాలా అబద్ధ బోధల నుంచి వాళ్ళు విడుదల పొందాలా అనేక ఆత్మల ప్రభావం తీసుకొని రావాల ప్రభా అనేక బోధనలో మార్పులు రావాలా అబద్ధ బోధ కల్పన కథల నుంచి వాళ్ళు మనుషులు విడుదల పొందాలా ఇది అబద్ద బోధని ధైర్యంగా మేము చెప్పాలా అనేక మేము ని రావాలా ప్రభా అలాంటి ధైర్యం కలిగి ఆ పోస్టులు ఏదైతే ధైర్యంగా ప్రకటించినారు ప్రభా అలాంటి ధైర్యం కలిగి మేము ముందుకు పోవాలా ప్రభావ మేము భయపడకుండా దేని విషయంలో మేము చింతించకుండా విశ్వాసాన్ని కరె దాన్ని కొనసాగించే మీ వైపు చూస్తూ మా ముందుంచేవాడిన పరుగులు మేము పరిగెత్తాల అంటే సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించారు ప్రభా వ్యాంకు లోటు వైరస్ బాధ్యతలందరినీ ప్రభావ మీరు స్వర్తపచ్చమని ప్రాదిష్టం ఓ ప్రభావ చీక శక్తి నుంచి ఒక బిడ్డకు విడుదల ఇచ్చేయండి ఎంతో కృపగల దేవుడు కనికరం వల్ల దేవుడు ప్రభా ప్రతి బిడ్డ స్వస్థపచ్చండి వాళ్ళ ప్రతి బిడ మీతో ఆకర్షించుకోని ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకోని మీ కనికరం చూపించమని ప్రార్థిస్తాం ఒక ఆత్మ కూడా నశించిపోతుంది మీరే స్వస్థపచ్చండి ఈ చివరి కాలంలో మేము ఉంటుండేగా ప్రభావ మేము ఎట్లా జీవించాలో మాకు జ్ఞానం అనుగరించిన అయినా మనుషులతో ఎట్లా మాకు జ్ఞానం ప్రతి దశలో మీరు మాకు సహాయక ఉండమని ప్రార్థిస్తాం ఆయన జాగ్రత్తగా మీకు పరిశుద్ధంగా యథార్థంగా మేము మీకు అంగీకారంగా జీవించాలా ప్రభావ అలాంటి సేవా జీవితం వాళ్ళు నడిపించి గ్రూప్ లో ఉన్న ప్రతి జగరత్న కుటుంబాలను సంపూర్ణంగా మీరు జీవించండి నూతనంగా మీరు అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నారు ఇంకెంతమంది ఆరాధనలో పాల్పొంది కూడా మీరు ఆశీర్వదించండి జీవించాలి కుటుంబాలను కూడా మీరు ఆశీర్దించడం జాబ్స్ లో ఉద్యోగాల్లో పనుల్లో పని దాంట్లో ప్రభావ మీరు నిజమైన గురించి ఈ లోకంలో ప్రభావం మీకు మేము ఏ రీతిగా జీవించాలా మా జ్ఞానం అనుగరించాలి ఈ లోకపు మాలని అంటకుండా పరిశుద్ధంగా జీవించాలా అలాంటి జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించి నడిపించి మీరు ఆ కొరకు మనందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామం ప్రాతిశ్యునాంసండి ఆ మెయిన్ ఆ మన మన ప్రభు కృప సమాధానం నడిపించుకు మనకు అందరికీ వైరస్ బాధితులకి మాలకుందర కుటుంబానికి మాలకందరికి అరుణ్ బదర్ కుటుంబానికి పత్తి కుటుంబానికి సకల పరిస్థితులు సదాకాలం తోడైనడు